స్మృతి స్మృతి ప్రవర్ణాన్ని పుణాలయమా భగవత్పాదశంకర లోక శంకర ఓం సహనా సహనం సహాయినాభిమస్ బహి ఓ శాంతి శాంతి శాంతి సేక ష్టాద్వైతో భవతి దేశ బ్రహ్మలోక సమ్రామాను చక్కటి మంత్రం దీనికి అవతారించాలి ఇంకొంచెం పైన ఇంకొంచెం ఉంది అవిద్యా ప్రచుస్థాపి అన్య అన్యమేవా ఆత్మాన మన్యమాన అసత్ అసతి ఆత్మ ప్రతి వస్వంతరే అసతి ఆత్మని తమ్ము అన్యత్ పశ్యేత ఉపలమేత అంత రంగుకు తిత ఇప్పుడు తనకంటే ఇతరముఖాని దానిని అంటే తనస్వమే తనకంటే ఇతరముగా చూస్తాడు అక్కడ చెప్తాడు అలా ఎలాగా తనే అయి ఉండగా తనకంటే ఇతరమునుగా ఎలా చూసుకున్నాడు అంటే దానికే పెద్ద విషయమేం కాదు స్వప్నంలో ఏమవుతోంది స్వప్నంలో మీరు చూసే సర్వము మీరే స్వప్నంలో మిత్రులను చూశారా ఆ మిత్రుడెవరు మీరే శత్రువును చూస్తే ఆ శత్రువు ఎవరు మీరే కానీ మన స్వప్నంలో ఎలా చూశాడు నేనే మిత్రుడుగా ఉన్నాను అని చూశారా లేదు నాకంటే ఈ మిత్రుడు భిన్నము అని చూశాడు నాకంటే ఈ శత్రువు భిన్నము దీని మీద స్వామి రామచరిష్ణ చిన్న ఎపిసోడ్ వారి ఇంపార్టెంట్ పెద్ద కథ ఒకటి చెప్పాను ఒక పెద్ద మహా విద్వాంసుడు ఇవాడు రంగంలో ఆయన షేక్స్పియర్ డ్రామాస్ అన్నిటి మీద కూడా పెద్ద పెద్ద క్రిటిక్స్ రాశాడు అంటే విమర్శనాత్మక వ్యాసారులు రాసిన మహాపండితులు జాన్సన్ సమకాలీ సమకాలీనుడే మహావిశ్వాంసుడు పెద్ద విలాసం ఆయన జాన్సన్ సమకాలీ వీళ్ళిద్దరూ కూడా శివస్థాపితల చేస్తే ఫుల్స్ అవుతోంది ఆ ప్రతి చర్చలోనూ హక్సి మీద జాన్సన్ పైమాట ఉండేది అంటే నగీవాడు అనమాట అలా ఉండేది ఆ చర్చల్లో వాదోపవాద మూలలో జాన్సన్ పైచేయిగా ఉండేది హక్సిలి దానం మీద ఎందర్ణతో ఉండేవాడు తక్కువ ఏం కాదు ఒకసారి రాత్రి జాన్సన్ నిద్రపోతున్నాడు కళ ఆ కలలో మళ్ళీ జాన్సన్ హక్స్ వీళ్ళిద్దరూ చర్చ చర్చని చేసుకున్నారు ఈసారి హక్కు మీద ఎక్కి ధ్యానస్ ఓడిపోయాడు ఓడిపోయేప్పటికీ మునిస్కబట్టేశాడు లేచి ఉడుపుతున్నాడు ఒళ్ళంతా చెమట పట్టింది భారీగా గమనించింది అన్ని ఏమైందా అని మీకు ఉన్న బాగుందా అంటే చాలా ప్రమాదం అయిపోయింది పెద్ద ఆపదోషం నేను చర్చలో ఓడిపోయాను అక్షిని ఎగ్గేశాడు అని అంట అంటే ఆమెంటుంది కలగన్నా అవును కలగన్నా అయితే చెప్తే అక్షణం లేదు అంటున్నారు ఎందుకంటే ఎందుకంటే అక్షిని ఎగ్గే నేను ఓడిపోయాను ఆ నెగ్గి నన్న అక్షిని నీకంటే భిన్నంగా లేదు అక్షణ కాబట్టి స్వప్నంలో మిమ్మల్ని ఓడించిన వాడు కూడా నీరే మీకంటే భిన్నంగా లేదు రజ్జు సర్పంలో ఆ సర్పమే కంటది అది మీరే మీలోనే ఉంది కానీ మీకంటే భిన్నంగా లేదు ఆ సర్పం మీలో ఉన్న సర్పాన్నే మీకు బయట మీకంటే భిన్నమా అన్నట్లు పసుపు మీరు చూస్తున్నారా లేదా అలాగే సినిమా చూసినా సినిమా చూసినప్పుడు సినిమా తెర మీద మీరు సినిమా చూస్తున్నారు మీకు నాయకుడు కనపడతాడు నాయకుడు కనపడిన హెండా పల్లెటూరులో ఈల వేస్తారు ఇలా రెండు వేల నోట్లో పెట్టి రెండు వేలు నోట్లో పెట్టి విలవైపోవడదు వేస్తే వెళ్ళి చేకొడుకురావాలి కదా రెండు వేలు నోట్లో పెట్టి ఇలా ఉంటారు నేను చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఏల వేస్తూ నాకు ఏమైనా చేప అప్పుడు నేను నేర్చుకుందామని ప్రయత్నం చేసి అప్పటికే ఉపనయనం అది ఉండే ఈ వేళ్ళు నోట్లో పెట్టుకోవడం అనేది నాకు అంగీకారం కాక నేను ఈ ఎలా వదిలిపెట్టేశాను నేర్చుకోవాలి సో ఏమేస్తారు అంటే వాడు మీరు బుద్ధిమంతులు కన్నా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతుంది కాబట్టి ఇప్పుడు ఆ నాయకుడు మీరు దర్శిస్తున్న నాయకుడు హీరో అతను ఎక్కడ ఉన్నాడు కనుక అనుకుంటున్నాడు నేను అడుగుతాను మీరు ఎక్కడ ఉన్నాడు తెర మీద ఉన్న కొనం తెర వద్దు పోతాయి తెరని తర్వాత వద్దాం ప్రాజెక్టర్ లోపల ఉన్నాడా ఎందుకంటే మా చిన్నప్పుడు మేము ఈ వార్తలు రేడియో లోపల ఉన్నాడేమో అనుకునేవాళ్ళం ఎందుకంటే ఆ రేడియో నుంచి ఉంది దాంట్లో మనిషి కొద్దిగా జాగ్రత్తగా కూర్చోబెట్టచ్చు అలా ఉంది ఆ రేడియో లోపల కూర్చొని చదువుతున్నాడేమో వాడేమో కాబట్టి ప్రాజెక్టర్ లోపల ఉన్నాడా లేదు ప్రాజెక్టర్ నుంచి కాంతి వస్తుంది బట్టి దాంట్లో ఉన్నాడా లేదు లేదని చెప్పండి మళ్ళీ నా దేహం తర్వాత ఫిల్మ్ ఉంటుంది మధ్యలో ఫిల్మ్ ఉన్నాడా లేదండి బాబు ఉన్నాడని చెప్పకూడదు మీరు ఇప్పుడు చెప్పండి కేర ఉన్నాడా లేదు మరి ఎక్కడ ఉన్నాడం లోపల మీ లోపల ఉన్న నాయకుల్ని మీకు బయట వస్వంతరణలో మీరు చూస్తారు సపోజ్ ఆ నాయకులు మీకు తెలియదు అనుకోండి మీకు బయట కనపడుతుంది ఎవరో మనిషి కనపడదు మీకు మనిషి కూడా తెలియదు అనుకోండి మనిషి కూడా కనపడదు ఏదో కనపడదు మీ లోపల ఉన్నదాన్ని మీరు బయట చూస్తూ ఉంది అది ఎలాగంటే స్వప్మే ప్రత్యభనిషితం ప్రత్యక్షత అంటే డైరెక్ట్ అంటే డైరెక్ట్ ప్రూఫ్ దొరికిపోయింది అంటే ఎక్కడ స్వప్నంలో ఎలాగా ఘనంతి వ జనంతి వాటి స్వప్నంలో వీళ్ళు కొడుతున్నట్టు ఘనంతి అంటే బహువచనం ఎవరో కొడుతున్నట్టు ఎవరో వీళ్ళు జయిస్తున్నట్టు జనంతి అంటే జయిస్తున్నాడని నాకెదో గుర్తుండే సో జయిస్తున్నట్టు వీడికి అనిపిస్తుంది అంటే జనంతేంటి జయంతో తమ వశము చేసుకుంటున్నారు అన్నట్లు వీడికి అనిపిస్తుంది తను వాళ్ళ బందీ అయిపోయినట్లు తను వాళ్ళు కొట్టేసినట్లు వీడికి అనిపిస్తుంది వాస్తవంలో ఆ కొట్టేవాళ్ళు తానే తనకంటే భిన్నంగా ఎవరు లేరు అదే విధంగా ఇదంతా కూడా చేత మానవుడు తనకంటే ఇతరమైనట్లుగా సర్వమును చూస్తూ ఉంటాడు అని అది చూశాను తథా అన్యహ అన్యజిఘ్రే అన్యుడు అన్యమును చూస్తూ చూస్తున్నట్టుగా అనుభవం కలుగుతుంది వాస్తవంలో సర్వము ఆత్మస్వరూపమే అయి ఉండగా అన్యుడు అన్యమును చూస్తున్నాడనే అనుభవం మీకు కలుగుతుంది సరిగ్గా అదేవిధంగా అన్యము అన్యమును ఆఘ్వానించాడు మీరు మల్లెల వాసన మీకు కలిగింది ఆఘ్వానించారనుకోండి అది మల్లెలలో ఉండదు మల్లెలో ఉండేది ఏదో ఉంటుంది మల్లెల వాసన మీ చైతన్యంలో ఉంటుంది మీ కాన్షియస్నెస్ లో ఉంటుంది ఎందుకంటే మల్లెల వాసన అన్నది అది సెన్సేషన్ అది ఆల్ సెన్సేషన్స్ ఆర్ ఇన్ యువర్ కాన్షియస్నెస్ అది రూల్ అది సెన్సేషన్స్ మీ కాన్షియస్నెస్ లో ఉంటాయి తప్ప కాన్షియస్నెస్ బయట ఉండదు సపోజ్ మల్లెల వాసన కాన్షియస్నెస్ బయట ఉన్నుకోండి అప్పుడు మీకు మల్లెల వాసనే ఉండదు కాబట్టి ఇతరుడు ఇతరమును ఆహ్వానిస్తున్నాడు అనే అనుభవం కలుగుతుంది కేవలము అజ్ఞానం చేతనే అవిద్య చేతనే మనకి అటువంటి అనుభవము కలుగుతూ ఉన్నది రాసేత్ అంటే ఆస్వాదించుట వదేత్ పలుచుటా వింటున్నాడు ఇతరమును వింటున్నాడు అని అనిపిస్తుంది ఇతరమును వినరు మీ చెవి ద్వారా పుట్టినటువంటి సౌండ్ సెన్సేషన్స్ నే మీరు వింటారు యు పెరిసీ యువర్ ఓన్ సెన్సేషన్స్ దట్ ఈస్ ద రూల్ మీ సెన్సేషన్స్ ని మాత్రమే మీరు పెరిసీవ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ సెన్సేషన్స్ ఎక్కడ ఉంటాయి మీ చైతన్యంలోనే ఉంటాయి వచ్చి దేహం కంటే బయటనే ఒక భ్రమ తప్ప ఏదీ బయట లేదు కాబట్టి ఇతరమును వింటున్నాడు అని అనుకుంటాడు కూడా ఇతరమును వింటున్నానని అనుకుంటాడు వాస్తవంలో తన స్వరూపమునందే తనను తానే వింటున్నాడు మనం విట అంటే సంకల్పిస్తున్నాడు అంటే ఇతర మనం సంకల్పిస్తున్నాడు అనే అనుభవం ఉంటుంది వాస్తవంలో తనను తానే సంకల్పిస్తున్నాడు చూ స్పృశిస్తున్నాడు ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఇప్పుడు రెండు వేళ్ళు తీసుకున్నాను తీసుకుని ఇప్పుడు ఈ బొట్టన వ్రేలు తూపుడు స్పృశిస్తోంది బొటన వేలు చూపుడు వేలునే స్పృశిస్తుంది బొటన వేలు కర్త చూపుడు వేలు కర్మ స్పృశించుట క్రియ అవునండి ఇప్పుడు రివర్స్ చేస్తా చూపుడు వేలు బొటన వేలుని స్పృశిస్తుంది ఏది కరెక్ట్ సందర్భం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేది వాస్తవంలో సబ్జెక్టు మీ ఉన్నది ఆబ్జెక్టు మీ అందే తర్వాత మీరు భావన కూడా చేయవచ్చు ఇలాగా ఇలా ఇలా పెట్టారనుకోండి బొటన వేలు స్పృశించినట్టు అని తెచ్చు తూపుడు వేలు కర్మ స్పృశించబడినది కర్మ రివర్స్ లో కూడా మీరు దాన్ని రివర్స్ చే మీరు అనుకోవడాన్ని బట్టి మీరు చేసా తోచితే వైసా వేసా పడ్డా తూపుడు వేలుతో బొటన వేలుని స్పృశిస్తున్నాను స్పృశించడం అక్కడ బొటన ఉదయంతో చూపుడు వేలను నొక్కుతున్నాను చూపుడు వేలుతో బొటన వేలును నొక్కుతున్నాడు వాస్తవం ఏంటంటే బొటన ఉదయంతో చూపుడు వేలను నొక్కినప్పుడు చూపుడు గురేలు బొటన వేలన అదే ఫోర్స్తో నొక్కుతూ ఉంటుంది కూడా కాబట్టి వాస్తవంగా సబ్జెక్ట్ ఆబ్జెక్టు విషయం ఏం లేదక్కడ అయినా లేకుండా మీరు ఉన్నట్లుగా భావన చేసుకోవచ్చు ఉండవచ్చు ఆ విధంగా బుద్ధి ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు పాలని సూత్రం నేను ఒకే పాలని సూత్రం అంటూ ఉంటాను ఎందుకంటే అవి చూస్తూ ఉంటాయి నేను తర్కం చదవలేదు తర్కం మీద నాకు శ్రద్ధ లేకుండా పోయింది నేను తర్క సంగ్రహణం చదివాను మా నాన్నగారే చెప్పారు కొత్త గొప్పలు కొబ్బరి సోమశేఖర్ గారు శ్రీఆర్ దగ్గర కూడా కొద్దిగా వెలిగించాను అయితే కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు తర్కం ఎందుకు లేదా పురుషార్థం లేదు అందుకని వేదం చదువుకోవడము వేద వేదార్థం చదువుకుంటే శంకర భాషం చదువుకుంటే పురుషార్థం ఉన్నది తర్కం చదువుకుంటే తుష్టి పుడుతున్నట్టు రిజలింగ్ చేస్తున్న ఫీలింగే తప్ప దాంట్లో పురుషార్థం అయితే లేదు అని అంటూ ఉండేవాడు అంటే పెద్ద ఎక్కువ చదవలేదు అంటే అసలు తర్కం గుర్తుకొచ్చేది పెద్ద ఎక్కువ లేదు కానీ వ్యాకరణం మాత్రం ఎట్టి చదవడం చేత అదే గుర్తుకొస్తా ఇప్పుడు వ్యాకరణం తెలుసు భావన మీరు ప్రయోగం చూపించిన వెంటనే నాకు తెలిసే వ్యాకరణం నా స్వరూపంలో ఉంటుందో నాకు బయట ఉంటుందా స్వరూపంలో ఉంటుంది కానీ నేనేమనుకుంటాను నేను వ్యాకరణమును నాకంటే ఇతరమును తెలుసుకుంటున్నాను అని ఇతర భావన ఉంటుంది ఆ విధంగా ఇతరము ఏది లేదు తెలుసుకుంటే ఇతరము ఏదీ లేదు అవిద్యలో పడి ఉంటే అన్నీ ఇతరమే తర్వాత మంత్రానికి అవతారు ఎత్ర పునః సా అవిద్య ఈ అవిద్య అండి ఈ అవిద్య ప్రమాద హానికారకమైనది ఈ అవిద్య అదేం చేస్తోందంటే అద్వైతత్వం నందు ముక్కలను కలిగిస్తూ బ్రేక్ చేసినట్టు జ్ఞానం చేతనే మనం అలా విడిపోయి భేదబుద్ధి కలుగుతుంది అజ్ఞానం చేతనే కలుగుతుంది అటువంటి అవిద్య అదేమవుతుంది చూసు ప్రత్యుపస్థాపిక ఈ అవిద్య ఎటువంటి అవిద్య వస్తవంతర ప్రత్యుపస్థాపిక మీకంటే మరో వస్తువును ఎదురకుండా నిలబెడుతూ ఉంటుంది అదే అవిద్య విద్య మాయా అది చాలా కరెక్ట్ మాయా అన్నారు ఎంత కరెక్ట్ అంటే చెప్పచక్యం కరెక్ట్ మాయా మ్యాజిక్ వర్డ్ ఉంటాడు మ్యాజిక వాడు ఏం చెప్తాడంటే ఓ తాడు పట్టుకొస్తాడు తాడు పట్టుకొచ్చి ఇదిగో ఈ తాడు పైకి విసురుతున్నాను అది అలా నిలబడిపోతుంది అంటాడు అని చెప్తాడు మీరు అలాగే చూస్తారు వాడి అలా చూడమంటే అలాగే చూస్తున్నాడు ఇప్పుడు ఈ తాడు మళ్ళీ కింద అంట అలాగే చూస్తున్నాడు ఆ తాడు ఎలా ఉంటుందో చెప్పంటారా ఓ యాంగిల్లో పట్టుకుంటే నిలబడుతుంది ఇంకో యాంగిల్లో పట్టుకుంటే ఊడుకో అలా ఉంటుంది ఇట్స్ ఓన్లీ డిజైన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓ యాంగిల్లో పట్టుకున్నాలనుకోండి కడక్ నిలబడుతుంది అదే యాంగిల్ మార్చేసి అనుకోండి పోరాటా అంతే చేస్తుంది తర్వాత అలా నిలబెడతాడు ఓ పిల్లాడిని ఎక్కిస్తాడు దాని అంచేతనే దొడ్డు పట్టుకొస్తాడు ఎందుకంటే పిల్లాడు ఎక్కితే నిలబడాలి కదా మరి పల్సర్కి పట్టుకొచ్చాడు అనుకోండి ఒక చిలకన తీసుకొచ్చింది దాని మీకు ఎక్కి మనిషిని ఎక్కిస్తే పోరిగిపోతుంది పుట్టుమొక్క ఎందుకంటే దొడ్డు తాను పట్టుకొస్తాడు దాని లోపల ఈ రకంగా బెండయ్యి నిలబడి టైప్ ఆఫ్ క్యూ దానిపైన కాళ్లతో అల్లుతాడు మీకు అది కాలేజీ అంటే కొబ్బరి పీజుతో చేసిన దీటే జస్ లోపల మెటాలిక్ అంతా ఉంటుంది ఆ మెటల్ యాంగిల్లో కలెక్ట్స్ అవుతుందో ఇంకో యాంగిల్లో నిలబడుతుంది అర్థమైందండి మీకు దాని మీద దీని పిల్లని ఎక్కమంటాడు ఓపెసారి దూరం పెట్టి ఎక్కమంటాడు వాడి ఎక్కుతాడు దిగుతాడు అప్పుడు మీరందరూ చప్పట్లు కొట్టారు ఎందుకు చప్పట్లు కొట్టారు ఎందుకు చప్పట్లు కొట్టారంటే ఏ ఆధారము లేకుండా తాను కనంత తాను నిలబడితే దాని మీద పిల్లాడు ఎక్కేసి దిగేసేయడని మిమ్మల్ని చూడమని అలా చూడండి అక్కడ నీ మొహం ఇస్తా అని చెప్పాడు అవునా కదా అలాగే అలాగే చూడండి ఇంకో అలా చూడొద్దని చెప్పాడే లేదా అంటే సరే నాన్న నువ్వు ఎలా దిస్తే మేము అలాగే చూస్తా కానీ మీరు అలాగే చూస్తారు కానీ మ్యాజిక్ అంటారు నేను మ్యాజిక్ అంటాను నేను ఇండియాలో అవుట్ సైడ్ ఇండియా మ్యాజిక్ అంటారు ఇండియాలో ఉంటే దేవుడు అంటారు నేను అంతా దేవుడే ఆ మాటకు మ్యాజిక్ లో ఏమవుతుందంటే వాళ్ళు ఏది చూపిస్తే చూడమంటే అది చేస్తుంది అజ్ఞానం కూడా అంటే అవిద్య ప్రచుపస్థాపిక అవిద్య ఏం చేస్తుందంటే ఇదిగో నీ రూపము నేను నేను కంటే భిన్నముగా అని చెప్పిందంటే మీరు అలాగే చూస్తుంది రూపం భిన్నంగా ఏమి ఉండదు ఉపజ్ఞానం ఉపజ్ఞానం ఉంటే నీ స్వరూపంలోనే ఉంటుంది నీ స్వరూపాన్ని ఈ శబ్దము ఉన్నది ఏమి నీకంటే భిన్నమా అన్నట్లుగా చూడుము అని చెప్తు అని చెప్తుంది అవిద్య అంటే శబ్దం భిన్న శబ్దం భిన్నం అనుకుంటుంది శబ్దం స్వరూపంలోనే అనుకున్నాం శబ్దజ్ఞానం శబ్దజ్ఞానాన్ని విడిచి శబ్దముండదు స్వరూపాన్ని విడిచి శబ్దజ్ఞానం ఏది నీ స్వరూపం కంటే భిన్నంగా లేదు కానీ అజ్ఞానం వచ్చింది చెప్తుంది నీ తెలివిట పక్కన పెట్టు నేను నేను చెప్పిన విధంగా చూడు భిన్నముగా చూడు అంటే మీరు భిన్నంగా చూస్తున్నారు మీకు అవిద్య ప్రతిపక్షాధిక అనే పదాన్ని మీకు మర్చిపోకుండా లెక్కగా కూర్చొచ్చేట్లాగా నేను ఎక్స్ప్లెయిన్ చేసేసా తల్లి వాటి ఆ అవిద్య వే ఈ అవిద్య ప్రతిపక్షాదిక భేద బుద్ధిని మీకు కలిగించి భిన్నముగా చూపించుకోవచ్చు ఇటువంటి అవిద్య అలిసిపోయి నిద్రపోయింది అవిద్యకే మరో పేరు మనస్సు అన్నారు రమణ మహర్షి అవిద్యకే మరో పేరు ఈ మనస్సు అలిసి తులసి పడుతుంది నిద్రపోయింది అప్పుడు అవిద్య కూడా మనస్సుతో పాటే చాల అప్పుడేమవుతుంది తేనా అన్యత్వేనా విద్యా ప్రవిభక్త వస్తున అభావా అది ఇప్పుడు ఇప్పుడు సర్కస్ ఎక్కడ పోకపోవడానికి డబ్బులు లేక సర్కస్ బయట వేస్తూ ఉన్నాను నా దగ్గర చక్కటి నేను గుణి అందరూ పావలాటెక్క ఎక్కకుండా సర్కస్సు చెప్పారు ఎక్కడో ఈ ఒక్క సర్కస్ తో అయిపోయింది అయిపోయిన తర్వాత ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోయారో అక్కడ అప్పుడు మేము లోపలికి వెళ్ళి అప్పుడు ఈ సర్కస్ ఎక్కడ సో ఆ విధంగా ఈ అజ్ఞానం నిద్రపోయింది అజ్ఞానం నిద్రపోయేటప్పుడు ఏమైంది వీడి చేత భిన్నముగా చూడబడేది ఏది మిగమే ఇప్పుడు మెజిషియన్ వెళ్ళిపోయేటనుకోండి ఇంత నైదిక్యం ఉంటుంది నైదిక్యం అలాగే అజ్ఞానం అవిద్య నిద్రపోతే భేద బుద్ధి కోటబడి భేదబుద్ధి ఏమీ లేదు ఇప్పుడు అవిద్య ఉన్నప్పుడే తనకంటే ఇతరగా దర్శిస్తారు అవిద్య ఎప్పుడైతే లేదు చేత వెడగొట్టబడే రెండవ సూ చేసుకుందండి విద్య ఉండాలి జగత్తు నాకంటే నిన్నముగా ఉన్నది అలాగే ఆ జగత్తును సృష్టించిన వాడు దేవుడు కూడా నాకంటే నిన్నముగా ఉన్నాడు అని చూడాలి అని చూడాలి చూడడం అంటే తెలుసుకోవడము భావించడము అలా భావించాలి అంటే అవిద్య యాక్టివ్ గా ఆ యాక్టివ్ అంచే ఒక ద్వైతని ఓ అద్వైత అడిగాడు ద్వైతం ద్వైతం ఇంకా సలాగా దిక్తి అంత ఆగ్రహం పెడతావు నిద్రపోతే నీ ద్వైతే రావో చెప్పు అంతర్ధానం అవుతుంది అది ఎలాగంటే మ్యాజిక్ చేసిన వాడు ఆ మ్యాజిక్ సామానంతా పెట్టిలో పెట్టేస్తుంది అది తలం వేస్తుంది ఆ ఒక కూలి వాడి పెట్టి తలమే పెట్టి అడుగుతాడు మధ్యలో పడుతుంది ఏదండి ఆ బావ ఏదండీ ఇంక బావ మీద వెళ్ళలేదు గృహ రాబం అయిపోయింది మ్యాజిక్ అలాగే అవిద్య ఎప్పుడైతే సౌదారినదో నిద్రలోకి పోయినదో ఇంకా రెండవ వస్తువు లేదు అంటే ఇతనే ద్వైతం అడిగాడు నువ్వు ద్వైతమైన చచ్చని చెప్పేసి అంతా గట్టిగా ఇక్కడ విన చేస్తావు నిద్ర పూట ఎవరింద్రియాలని ద్వైతం కానీ అయితే నిద్రలో లేదు ద్వైతం అంటే ఎక్కడి నుంచి వచ్చిందనమాట ఈ ద్వైతము మనస్సు ఇంద్రియాలను బట్టి నుంచి వచ్చిందనమాట ఈ మనస్సు ఇంద్రియము యొక్క వ్యాపారం అంటే అవిద్యాన్ని పేరు అవిజ్ఞానంలో కొట్టుమిట్టు వాటితో భేద బుద్ధిపూర్వకంగా ప్రతిపాదిస్తూ ఉంటాయి అటువంటి ఆ అవిద్య చేతలు అంటే విడగొట్టబడే వస్తువు లేకుండా అయిపోయింది అభావాత అప్పుడు ఎవడు దేనిని దేనితో చూస్తాడు ఇప్పుడు ప్రొజెక్టరు నాయకుణ్ణి ప్రొజెక్టర్ వద్ద నేను కథ అప్పటి నుంచి నాయకుని తెరవేలు చూస్తున్నాను అనికండి రేపు రిస్తవంలో పారమైన నాయకుడు వీడికంటే స్వరూపం కంటే భిన్నంగా లేదు సపోజ్ స్విచ్ ఆర్పేశారు అనుకోండి లేకపోతే ఫిలిం తీసేసారి అనుకోండి ఫిలిం తీసేయండి స్విచ్ ఉంచండి లైట్ ఉంచండి ఫిలిం తీసేసారి అప్పుడు ఎవరు ఎవరిని దేంతో చూస్తాడు అసలు ప్రశ్నార్థమంటే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు లేదు నేను మరీ చెప్తున్నాను కదా నేను కళ్ళ పలించి ఎన్టీ ఎన్టీఓ ఎన్టీఓని ఎన్టీఓని చూస్తున్నాను అలాగే ఒక గురువు చూస్తున్నాను నాయకుడిని చూస్తున్నాను ఈ లోమ్ తెలియకపోయింది ఇది పూర్వకాలం జరిగిపోతూ ఉండేది ఎవడు మళ్ళీ జరిగే అంటే మళ్ళీ దాన్ని మంచి సుజిపొత్తం పెట్టి ఫిక్స్ చేసి మళ్ళీ దక్కేవాడు అప్పుడు మళ్ళీ కనబడేవాడు ఈ లోపల ఇప్పుడు అభివృద్ధి అయిపోయేది అయిపోతే ఎవడు ఎవరిని దేనితో చూస్తున్నానండి సమాధానం ఎక్కడ ఇష్టం ఉంటున్న దానికి ఉండదు ఇప్పుడు గ్యాస్ ఉంది రక్సములు ఉన్నాయి వంట ఆమె వంటలు ఆనము వండుతున్నది గ్యాస్ మీద రక్సము లేదు ఎవడు ఎవరు దేని వండుతాడే అలా అయితే అది సుసూప్తే సుషుప్తే ఎవడు దేని దేనితో చూస్తాడు అంటే రుచివాడలేడు చూడబడేది లేదు అనేటువంటి ఇంద్రియము కూడా తత్నకం పశ్చేట్ తదంటే అప్పుడు అంటే రెండవ వస్తువు లేకుండా అవిద్య శాంతి రెండవ వస్తువు లేకుండా అయిపోయినప్పుడు ఎవడు దేనిని దేనితో చూస్తాడు జిద్ధ లేదు అడ్డా లేదా తెలుసుకుంటాడు అంటే రెండవది అనేది లేదు చూడ చూడడం అనేది లేదు కేవలము శుభ్ర ఆత్మ చేసిన మాత్రమే గలదు అతన ఈ చూసేవాడు ఉన్నాడే వీళ్ళు ఏమైపోతాడు నల్లి లెక్క అంటే ఒక సంగల్ మీరు వ్యాఖ్యానం చేస్తారు ఇప్పుడు సముద్రంలో తరంగం కానీ ఒకదానితో ఒకటి కొట్లాడుకుంటున్నాయి టిఫిన్ ఒకటలు అనేవి ఒకటి పడుతున్నాయి విరుగుతున్నాయి అని మీరు వర్ణించారు సముద్రం కాబట్టి ఎవరు కొట్లాడుతున్నాడు ఎవరితో కొట్లాడుతున్నాడు ఎవడు విరుగుతున్నాడు ఎవడు పడుతున్నాడు కదలి కలిగిన స్థలిలము అనే మీరు అయిపోతాయి స్లీలము ఉంటే నీరు నేను చెప్పాను అక్షరాలు ఏమంటారు చూద్దాం ఏకహా ఒక్కడుంటాడు ఇతరడు ఏటా ఈ ఉంటాడు చూడబడేదేమీ ఉండదు అద్వైతం పవతి అద్వైత దగ్గర ఇవా ఉండదు ద్వైతం ఇవా అని ద్వైతం దగ్గర ఇవా ఉంటుంది తప్ప అద్వైత ఇవ్వ భవతి అని ఉండదు మీరు గమనించారు ఎత్ర ద్వైతం ఇవ్వవతి తన అక్కడ ఇవాంటుంది ఇక్కడ ఇలా ఉంటుంది దాన్ని బట్టి ద్వైతం తప్పు అసత్యము అద్వైతము సత్యము తెలుస్తూ ఉంటుంది ఈ రకంగా మీరు తన స్వరూపంలో నిలిచిందుట అనేది వేదికలతో ఏష బ్రహ్మలోకే ఓ మహారాజా ఇదే బ్రహ్మలోక అంచేతంగా నిద్రపోతున్నాడంటే అర్థమంటే పరమాత్మ ఏ విలీనమై ఉన్న అధ్యతనే నిద్రపోతున్న వాడిని లేపరాదు అంటే రైలెక్కలుంటే లేపాలి తప్ప లేకపోతే నిద్రపోతున్న వాడిని లేపరాదు అని ఈ విధంగా యాజ్ఞవక్యమ ఈ జనక మహారాజుని ఉపదేశించినాడు అను అయిపో వస్తుందనమాట అలా అంటున్నాడంటే ఇది అయిపో వస్తాం ఇంకా ముందు రెండు పేజీలు చూద్దాం స్వేమ ఏ ప్రాజ్ఞేన ఆత్మ స్వయం జ్యోతిస్వభావేనా సంపది వీళ్ళు ఈ మనిషి నాడు చూసారే ఈ పురుషుడు వీళ్ళు వెళ్ళి కౌగలించుకున్నాడు హనుమంతుడు శ్రీరామున్ని కౌగులించుకున్నట్లుగా కౌగు అలా అంటే మళ్ళీ మళ్ళీ ధైర్యం వెళ్ళి సముద్రాన్ని కౌగిలించుకున్నట్లుగా అయితే తరంగం వెళ్ళి ఎలాశయాన్ని కౌగలించుకున్నట్లుగా ఈ జీవుడు వెళ్ళి ఆ పరమాత్మని కౌగులించుకున్నాడు పరమాత్మ అంటే ప్రాజ్ఞ అంటే ఘనీ భవించిన జ్ఞానం అది పరమాత్మ ఆ పరమాత్మ మన స్వరూపమే భిన్నంగా ఏదో నడుస్తుంది ప్రాజ్ఞీ యొక్క ఆత్మ ఏది వీడు ఆత్మకి భిన్నంగా దూరంగా జరిగి ఉన్నాడు అనమాట అంతగా నేను అటువంటి పరమాత్మను కౌగులించుకున్నాడు ఆ పరమాత్మ ఎటువంటిదో తెలుసుకున్నా స్వయం జ్యోతి సుఖైన అంటే మనస్సుని వీటన్నింటినీ పక్కన పెట్టి వెళ్లి పరమాత్మను గౌరవించుకున్నాడు ఇంక వీటికి చూడడానికి ఏమీ లేదు సంకల్పించడానికి ఏమీ లేదు అని మీరు విచారించిన కథ ఎందుకంటే అంటే స్వయం జ్యోతిష్ పరమాత్మ స్వయం ప్రకాశమైన స్వరూపము గల పాటు ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది అని మనం హింసించట ఆత్మ స్వయం ప్రకాశము అని జ్యోతిర్బ్రాహ్మణం ఉంటుంది స్వయం జ్యోతిషి టాపిక్ అటువంటి స్వయం జ్యోతి స్వృహా స్వరూపమైన ఆత్మతోటి వీళ్ళు సంపరిష్ సహా గట్టిగా కౌగలించుకొనబడినాడు ఆత్మచేత కౌగలించుకొనబడినాడు అంటే ఏమిటి నేను ఆత్మను కౌగులించుకున్నాను అంటే నా ఆత్మ నేను ఉంటాను ఆత్మ వీళ్ళు కలుసుకున్నాను అలా కాదు ఆత్మచేత నేను కౌగలించుకొనబడినాను అంటే నేను విలీనమైపోతాను ఆత్మచైతన్యం అని నది సముద్రాన్ని పోగొలించుకోదు సముద్రమే నదిని తనలో పలుకుంటుంది ఆ విధంగా సంప్రసన్న చూడండి మనస్సు యాక్టివ్ గా ఉన్నంత సేపు నిశ్చాంతి అనేది ఉండదు ఆ ప్రసన్నత అనేది ఏమీ ఉండదు మనస్సు విటించటం అట్నించటం దంతులు వేస్తుంది ఉంటుంది మనస్సుని ప్రసన్నతే ఉంటుంది శాంతి ఉంటుంది మనస్సు పనిచేస్తున్నంతసేపు స్ట్రెస్ అంటే మానసిక వృత్తి రూపంలో ఉంటుంది నాకు మిత్రుల పైన చూస్తారు కార్డియాలజీ బాగా స్ట్రెషిస్ చేస్తాం బాగా అనుభవం కలిగిన కార్డియాలజీ ఆయన నాకు ఉత్తరాల మీద వస్తూ ఉంటాడు ఉత్తరం ఉంటాడు దాంట్లో ఈ అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ ఉందని నాకు అమెరికల్ కాలేజెస్ కడీయాలు తెలిసి వాళ్ళు ఒక పేపర్ ఒకటి పబ్లిష్ చేశారు అది భావించారు నా కానీ అది చదివిన దాంట్లో ఏమంటానంటే మీ మనస్సులో స్ట్రెస్ బాగా పుట్టినప్పుడల్లా మీ గుండె మీద సమ్మెతతో పుట్టినట్టు అవుతుంది మీరు ఏమనో తలుసుకుని మీరు మీరు పరమ దృష్టి అని మనస్సులో అలా అనుకుంటుండగానే మీ బాగా అట్లా మేము ఒక ఎగ్గా అలజడి ఆందోళన పెరిగి అలా అయిందనుకోండి అది బ్రెయిన్లో యాక్టివిటీ ఉంటుంది దాని ప్రభావం మొబైల్ పీడక ఉంటుంది అంటే బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఈరోజు టైం కో నీరు ఇలాంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఆ కెమికల్స్నాలు కూడా మేము కూడా తగ్గించి మొబైల్ స్నానాన్ని చేరి మీకు ఇక్కడ రొక్కు ఎవరైనా ఎవరైనా మీకు ద్వేషం ఉందనుకోండి నొప్పి ఎక్కడ కలుగుతుంది వాడు గుర్తు వచ్చినప్పుడు గుర్తు ఎక్కడ వస్తుందే చిక్కడ నొప్పి ఎక్కడ కలుగుతుంది చిక్కడ దాని మీద ఆర్థిక ఇంకా గుర్తులో చూడలేదు కాబట్టి ఆ మనస్సులో రాగద్వేషములు అలా కల్లోలంగా చెలరైపో ఉన్నంత వరకు మీకు ప్రసన్నత అనేది ఉండదు ఇప్పుడే మనస్సు విలేనం అయిపోతుంది అప్పుడు మీ స్వరూపం వచ్చి మిమ్మల్ని కౌగులించుకుందన్నమాట మనస్సు యొక్క కౌగుల్ నుంచి బయటపడి కృపరాక్ష కౌగుల్ అన్నట్టుగా అవన్నీ మనస్సు యొక్క కౌగుల్ దాని నుంచి బయటపడి శ్రీకృష్ణ యొక్క కౌగులిలోకి అర్జునుడు వెళ్ళినా డైరెక్ట్గా ఆ పరమాత్మ ఆత్మస్వరూపము చేత వీడు కౌగులించుకోబడి ప్రసన్నుడైపోతాడు ప్రసన్న ఆప్తకామహా ఇంకా ఏ కోరికలు ఉండవు అన్ని కోరికలు తీరిన వాడు అయిపోతాడు నిద్రపోవడానికి ముందు ఎన్ని కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా అంతర్జ్ఞానం అయిపోయి కోరికలన్నీ తీరిపోయిన వాడు ఆనంద స్థితిలో ఉంటాడు నిద్ర అవసరం నిద్ర ఏందో స్థితిలో ఉంటాడు అప్తకా ఆత్మకామహ ఆత్మ ఎందే కామన కదా ఆప్తకాముడన్నా ఆత్మకాముడన్నా అకాముడు అన్నా ఒకటే అని మీకు చెప్పారు కదా సో అకాముడు అంటే ఈ కామన అనేటువంటి అహోస్ అది ఒక డైరెక్షన్ ఉంటుందండి ఆ ఏరో కామన అనేటువంటి ఏరోని మీరు సాంసారిక వస్తువుల వైపు ఆ కామన అనే ఏరోని మీ హృదయంలో ప్రకాశిస్తున్న పరమాత్మ వైపు ప్రకాశిస్తుంది ప్రసరింపజేసి అది ఆత్మకామ అంటే మరి ఈ కామనలన్నీ అవన్నీ కూడా వచ్చేసినట్టే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఆ కామనలన్నీ వచ్చేసినట్టే ఆత్మకామహ అప్పుడు మీ పరిస్థితి ఎలా వేరవుతుంది అకామ అలా అయిపోతుంది కామనే దోషం అంతఃకరణ దోషం ఏంటంటే అడిగే కామనే దోషం మీకు కోరిక ఉందనుకోండి కోరికను బట్టి ద్వేషం వస్తుంది కోరిక తీరితే తాను కోరిక తీరకపోతే భార్య చక్కగా అన్నం అని కూడపప్పు పులుసు వండి పెట్టి పిల్లలను చక్కగా షాపుతో పిల్లలు తక్కువ అట్టు పెడితే వీడికి తాగము అటాచ్మెంట్ అవి ఆ మందుని వేయడం మానేసి మహిళా మండలిలో కూర్చుని రమ్మి ఆడుకుంటాం అనుకోండి కోరిక కాబట్టి కోరిక కోరిక ఇస్ ది ఫండమెంటల్ ఇంట్యూరిటీ ఇప్పుడు కామన్ అయింది లేవు కనుక మీ స్వరూపము స్వచ్ఛంగా ఉంటుంది సలీల అంటే అర్థం అది నేను కదలికలేని నేనన్నాను చూపించే కదలిక అంటే కోరికలే కాబట్టి స్వచ్ఛ ఎలా ఎలాంటి స్వచ్ఛ సలీలవత స్వచ్ఛీకృత మీకు ఫిల్టర్ ఉంటుంది ఫిల్టర్ లో పైకి పోతారనుకోండి కిందకు వచ్చే నీళ్లు ఎలా ఉంటాయి స్వచ్ఛంగా అధ్యక్ష అలాగే మీ స్వరూపం మిమ్మల్ని కౌగులించుకునేప్పటికీ ఈ మనస్థంత ఫిల్టర్ అయిపోతున్నావు అప్పుడు నేను స్వచ్ఛంగా స్వరూపంలో ఉంటా ఫిల్టర్ నీరు వలే ఉంటారు లీలహా అన్నాడు కదా చలీల ఇవా అంటేలహ నీరైపోతారని కాదు శలీలహ అంటే చలీల ఇవా అంటే చలీలము వలే ఉన్నారు అని అర్థం ఇంకా తప్ప చలీలు నీరైపోయారు అని కాదు ఇవా పెట్టుకుంటూ ఉండాలి సందర్భాన్ని బట్టి ఆమె వీడిప్పుడు క్రియుడు అంటాడు క్రియాల గురించి క్రియుడు అంటాడు ఆమె మంచి కార్యాలయంలో ఉంటారు సక్కర కార్య అంటే ఆమె సక్కర కాజ అంటే అర్థమేంటి ఆమె సక్కర కార్య ఇవా అయినా కార్యాలయం కాదు ఓకే సరే సరేల సరేల ఇవా స్వచ్ఛంగా ఉన్నాడు అని అభిప్రాయం మీరు స్వరూపంలో రెండవది ఉంటుంది దీనికి నిద్రే ఒక్క మీరు ధ్యానం చేస్తున్నారనుకోండి మీ స్వరూపంలో సాక్ష్యం లేకుండా మిగిలి ఉన్నారనుకోండి రెండవది అనే భావన ఉంటుంది రెండవది అనే భావన కావాలంటే మనస్సు యొక్క కదలిక మొదలవ్వాలి మనస్సు కదిలితే రెండవది మనస్సు యొక్క కథలిక లేకుండా థాట్లెస్ గా ఉండాలనుకోండి రెండవది అనే భావమే ఉండదు మీ గురించి మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది మీ స్వరూపాన్ని గురించి మీరు తెలుసుకోవాల్సింది చాలా చాలా నేను ఈ మధ్యన అప్పుడప్పుడు ఏదో రోజుకు పది నిమిషాలు రాగా తీసుక టీవీకి వెళ్తా ఆన్ నాలుగు వందల తొంభై ఐదు వరకు పద్నాలుగు చెప్పేది అలా నొక్కుతో ఉంటే తెలియదు ఏమీ సో అలాగే తొంభై ఒకటి మొదలు వంద రెండో వంద మూడు దాంట్లో తిప్పేడు ఏమి సో అంటే నిర్ధారంగా ఉంటుందనే అభిప్రాయం ఏదో చెప్పబోయి ఏదో చెప్పాను సో ఏకహ సో వీళ్ళు మీ స్వరూపంలో మీరు మీ గురించి మీరు తెలుసుకోవాలి ఒకసారి ఢిల్లీ పెట్టారు ఇలాగ తొంభై ఒకటి నుంచి తొమ్మిది దాకా చెప్పుకున్నాను ఇంటి వాళ్ళు కూడా మంచి కూర్చుంది అసలు ఏమి చెప్తున్నాడో చూస్తే నిన్న చెప్పిందో మళ్ళీ చెప్తున్నాడు నిన్న మీకు పట్టంలో చెప్పింది ఆ యొక్క హార్ట్ పార్క్ రెండు చపాతీలు పెడితే బాబా గారు తినేసేట చపాతీ గురించి చెప్పాడు చూస్తే అదే చెప్తున్నాడు వచ్చి చపాతీల ఓసారి అయితే ఉల్లాసంగా ఉంది రెండుసార్లు రోజు వచ్చి మీరు చేస్తుంది చపాతీల చేస్తున్నా అప్పుడు ఏమవుతుంది మనకి సిరిస్తుంది చపాతీ అక్కడ సిటీ పై చపాతీ తిరిగి ఉంది చేస్తే అలా చేసుకోవడం ఇలా తిరిగిస్తూ తప్ప హార్ట్ ప్యాక్ లో కట్టడం అనేది మానే అనుకుంటుంది ఓసారి అయితే జనం చాలా మూర్ఖంగా కారణం ఎంతో తెలిసిన వీళ్ళని వీళ్ళని బోధన బోధకులలో బోధర జీర్ణం ఉండే సుభాషితం బోధించి వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే అజ్ఞాన స్వరూపులలో ఉన్నారు దాంతో మనం ఎదైనా అంటే అందరూ కలిసి మనల్ని కొట్టేటువంటి ప్రమాదం కూడా జరగదు కాబట్టి జీర్ణం ఉండే సుభాషితం ఆ సుభాషితమైన మనలోనే తెలియదు అలా ఉంటుంది అస్తూ కాబట్టి ఏక రెండవ వాడు లేడు మీ ధ్యానావస్థలో ఉన్నటువంటి రెండవది అనే అభిప్రాయం ఉండదు రెండవది అనే అనుభవం కలిగిందంటే మీ మనస్సు తగులుతుంది అని అంటారు కాబట్టి ఆత్మస్వరూపంలో నిలిచి ఉంటాడు సుసు ఎందుకంటే రెండవది లేదు రెండవది విడిపోవడము ఆ రెండవది కూడా ఇది కుక్క అది గాలిగా అన్న అలాంటి రెండవది కాదు చూచేవాడు చూడబడేది మీరు ఆలోచించండి చూసేవాడు చూడబడేది అనేది అది ఉన్నప్పుడు ఉంటాయి చూపు ఉన్నప్పుడు ఉంటాయి చూపు లేదనుకోండి చూసేవాడు ఉండడు చూడబడేది చూపు చూపు ఉంటాయి జ్ఞానం ఉన్నప్పుడే ద్వైతం అగ్నేటివ్ నాలెడ్జ్ ఉన్నప్పుడే ద్వైతం ఉంటుంది అగ్నేటివ్ నాలెడ్జ్ అంటే మైండ్ యొక్క మూమెంట్ యథా సమయాల్లో ద్వైతం ఉండదు ఏకహా ద్వితీయ ఏకహా ఎనిదో రెండవది లేనిదంగా రెండవది రెండోది ఎక్కడ నుంచి అవిద్యం ప్రజ్ఞానము చేత విడగొట్టబడతాం ఇప్పుడు మీకు మీ లోపల తెలివి ఉన్నది తెలివి ఉంది కదండి తెలివి ఉన్నది ఇప్పుడైతే తెలివి ఉన్నదో ఆ తెలివికి అజ్ఞానాన్ని మీరు అవిద్యని జోడిస్తే తెలియబడేది తెలుసుకునేవాడు అనే విభాగము వస్తుంది ఇప్పుడు తెలియబడేది సత్యమా తెలుసుకునేవాడు సత్యమా అంటే రెండూ సత్యం కాదు తెలివి సత్యం